ఎనభై ఒకటవ సంకీర్తనం అనంత మహిముడవు అనంత శక్తివీ నీవు ఎనలేని దైవమా నిన్నేమని నుతింతును అన్ని లోకములు నీయెందు నున్నవందురు నీవున్నలోకమిట్టిదని ఊహించరాదు ఎన్న నీవు రక్షకుడవిందరి పాలిటికీ నిన్ను రక్షించేటివారినేనెవ్వరినందును తల్లివి తండ్రివి నీవు తగ బ్రహ్మాదులకు ఎల్లగా నీ తల్లిదండ్రులెవ్వరందును ఇల్లిదే వరములు నీ విత్తు విందరికిని చెల్లబో నీకొక దాత చెప్పగ చోటేది జీవులకేలికవు శ్రీవెంకటేశుడవు నీవేవల చూచినా నీకే ఏలికేలేడు వేవేలు మునులును వెదకేరు నిన్నును నీ వెవ్వరి నిర్మల నిర్మలమూరితివి